సంకీర్తన మూడు వందల తొంభై నాలుగు నిన్ను వేపాలంచ నేల నీ దాకా నేల మన్నించని వారికి నీ మహిమలే చాలు హరి నీ నామమే చాలు అందరి పాపాలు మాన్ప సరి నాపదలడంచ చక్రమే చాలు అరుల దెగటారుచునట్టి స్మరణే చాలు పరమొసంగును నీపై భక్తియే చాలు నిన్ను వేపాలంచ నేల నీ దాకా నేల మన్నించని వారికి నీ మహిమలే చాలు దేవా నీ కథలే చాలు తెగి దుర్గుణాలుమాన్ప మూవంక కర్మముదీర్చ ముద్రలే చాలు భావించి దుఃఖముడుప పాదతీర్థమే చాలు కైవసమై రక్షించ నీ కైంకర్యమే చాలు నిన్ను వేపాలంచ నేల నీ దాకా నేల మన్నించని వారికి నీ మహిమలే చాలు సంతత సుఖమియ నీ శరణాగతియే చాలు చింతలెల్ల మానుపని సేవే చాలు బంతినే అలమేల్మంగపతి శ్రీవెంకటేశుడు అంతటికీని నీ అభయహస్తమే చాలును నిన్ను వేపాలంచ నేల నీ దాకా నేల మన్నించని వారికి నీ మహిమలే చాలు